కీర్తన నలభై తాము స్వతంత్రులు గారు దాసోహము అనలేరు పామరపు దేహులకు పట్టరాదు గర్వము పరగు బ్రహ్మాదులు బ్రహ్మమే తామనలేరు హరికే మొరబెట్టేరు ఆపదైతేను ధరలో మనుజులింతే తామే దైవమనేరు తాము పొరితాము చచ్చిబుట్టే ఒద్దిరుగరు పండిన వ్యాసాదులు ప్రపంచము కల్లనరు కొండలుగా పురాణాల కొనిఆడేరు అండనే తిరిపెములై అందరినడిగి తాముందుండి లేదనుకునేరు ఒప్పదన్నా మానరు సనకాది యోగులు సౌరి భక్తి చేసేరు దుర్జనులు భక్తి వల్లరు జ్ఞానుల మంటా ఇనుపై శ్రీవేంకటేశరి మొక్కుతానే అనిశము నిరాకారమనేరు ఈ ద్రోహులు